చైతన్య ప్రకాశ జ్ఞాన ఆనందములను ఆధ్యాత్మిక లక్షణముల స్వరూపము విషయములకు నేను అధిష్టానము ఆధారము విషయములు నన్ను ఆశ్రయించి నేను అంగీకరిస్తే అశాశ్వతమైన ఉనికితో చంచలంగా ప్రవర్తించగలము వెరీ ఇంపార్టెంట్ ఉనికి ఒక అడుగు పక్కకు రాగానే చెంచలత్వం అంతా వచ్చేస్తుంది కాబట్టి జాగ్రత్తగా నీ లక్షణాలైనటువంటి సత్తు చైతన్య ఆనందం సచ్చిదానందమే నా లక్షణం నిత్య నిర్మలతయే నా వ్యవహారం వెరీ వెరీ ఇంపార్టెంట్ సచ్చిదానందమే స్వరూప జ్ఞాన లక్షణం నిత్య నిర్మలత నా వ్యవహార లక్షణం ఇలా ఎవరైతే ఉంటారో వాళ్ళు ఉనికిలోనూ అలాగే ఉన్నాడు వ్యవహారంలో కూడా అలాగే ఉన్నాడు తాను అంతఃసాక్షి తన అంతఃకరణానికి సాక్షిగా ఉండాలి త్రిపుటికి సాక్షిగా ఉండాలి త్రిపుటికి అతీతంగా ఉండాలి ద్రష్టగా ఉండాలి ఇప్పుడు ద్రష్టగా ఉన్నవాడికి సచిదా ఆనంద లక్షణం అని చెప్పాను మరి దృక్స్వరూపానికో దృక్ కూడా స్వరూపమే అది సత్యం జ్ఞానం అనంతం ఏమండి ఎలా అవుతుంది ఇది ఈ ద్రష్ట దృక్కి ఎలా అవుతాడు ఇదో ప్రశ్న అంటే అర్థం ఏంటి ఆత్మ కేవల ఆత్మగా ఎలా నిర్ణయం ఆత్మ అన్నప్పుడు సచ్చిదానంద లక్షణం చెప్తున్నాం పరబ్రహ్మ ఈ ఆత్మయ్యే సమిష్టి లక్షణములాగా ఉన్నప్పుడు బ్రహ్మముగా ఉన్నది సమిష్టికి సాక్షిగా ఉన్నప్పుడు పరబ్రహ్మముగా ఉంది సగుణ బ్రహ్మము నిర్గుణ బ్రహ్మమునకు సాక్షిగా పరబ్రహ్మముగా ఉన్నది పరబ్రహ్మం అన్నప్పుడు ఏమిటంటే సత్యం జ్ఞానం అనంతం అయితే మధ్యలో ఉన్నటువంటి పరిణామం ఎలా ఉందట అంటే సచిరానంద లక్షణంతో ప్రారంభమై సత్తు చైతన్య లక్షణాలలో చైతన్యం జ్ఞానంగా ఆనందం అనంతంగా పరిణామం చెందాలి సత్తు కేవల సత్తుగా పరిణామం చెందాలి ఈ పరిణామం అంతా సహజ పరిణామం మార్జాల కిషోర న్యాయంతో జరుగుతుంటున్నా ఇక్కడ దాకా అంటే సచ్చిదానంద లక్షణం దాకానేమో మర్కడ కిషోర న్యాయము మరాళన్యాయం కింద జరుగుతున్నాడు ఈ రెండు గుర్తుపెట్టుకోవాలి ఇక్కడ ఉన్నది అక్కడ ఉండదు అక్కడ ఉన్నది ఎక్కడ ఉండదు అంత చాలా మంది ఏమంటారు భగవద్గీత చెప్పింది కదండి కాలేన విందతి అని పరమాత్మ చెప్పాడు కదండి ఆ టైం వస్తే అదే అవుతుందిలేండి అంటారు ఆ టైం వస్తే అవుతుంది ఎవరికి అవుతుంది అంటే ఆయన ఎవరికి చెప్పాడు ఎవరైతే నేను సచ్చిదానంద స్వరూపుడు అనే ఆత్మనిష్టను పొందారో వాళ్లకు కలగాలి వాళ్లకు పరబ్రహ్మ నిర్ణయం కలగాలి ఆ కాలేన విందతి సచ్చిదానంద లక్షణం సత్యం జ్ఞానమనంతం అనే లక్షణానికి పరిణామం పొంది నిర్ణయం అవడానికి అప్పుడు సాధనలు ఉండవు ఎందుకని ఎదో వాచో అని వర్త అప్రాప్య మనస వాక్కు మనస్సు రెండూ లేవు కాబట్టి ఏ సాధన చేయలేదు ఆత్మనిష్ఠుడై ఉన్నవాడు ఇంకా ఏ సాధన చేయలేదు అతనికి బ్రహ్మనిష్ట సహజంగా ఈశ్వరానుగ్రహం వల్ల కలుగుతుంది అతనికి పరబ్రహ్మ నిర్ణయం సహజంగా గురువు అనుగ్రహం వల్ల లభిస్తుంది అది మార్జాలకి శోరన్యాయంగా లభిస్తుంది జాగ్రత్తగా గమనించాలి అక్కడ ఉపయోగించవలసిన కాలేన విందతి సచ్చిదానంద లక్షణం కింద ఉపయోగించామనుకోండి అప్పుడు వాడు ఏ సాధన చేయడు ఏ నిర్ణయం పొందడు ఎప్పటికీ జీవభావంలోనే మిగిలిపోతాడు చాలా జాగ్రత్తగా ఉండాలి ఈ జీవభావం నుంచి ఆత్మభావానికి ధరించేటప్పుడు అన్ని సాధనలు తగినటువంటి సంస్కారములనన్నింటినీ రద్దు చేసుకోగలిగిన సాధనలన్నింటినీ చెయ్యాలి ఏ సాధన నీకెందుకు వేసానికి పనికిరాదన్న మాట సత్యం జ్ఞానం అనంతం బ్రహ్మం దగ్గర పనికి వస్తుంది అంతేగాని దానికంటే కింద పనికిరాదు జాగ్రత్తగా వేదాంత సూత్రాలను వాక్యాలను సమన్వయం చేసుకునేటప్పుడు ఈ రీతిగా స్థితి భేదమైనటువంటి లక్షణంతో కూడుకున్నటువంటి నిర్ణయాలను జాగ్రత్తగా అందిపుచ్చుకోవాలి లక్షణం గనక పక్కకపోతే స్థితి భేదాన్ని గుర్తించి తెలివి గనక రాకపోతే అప్పుడు ఒకదాని వదల మరొకటిగా భావించి ఆ ప్రాతిభాషికమైన జీవుడుగా పడిపోయే అవకాశం ఉంది చదువు ఎన్నటికీ విషయములకు నా ఉనికి లభించదు ఇది పారమాతిక సత్యం వెరీ వెరీ ఇంపార్టెంట్ ఏదో ఒక పాత్రని నేను అనటం ఎప్పటికీ కుదరదు జీవన ప్రయాణంలో పరిణామంలో అనేక పాత్రలు గురువైనా శిష్యుడైనా తల్లైనా తండ్రి అయినా భక్తుడైనా భగవంతుడైనా ఏ పాత్ర అయినా ఆ పాత్రలన్నీ విషయాలే వృత్తి సహితములే కాబట్టి అవేవి నేను కాదు నేను సహజ నిర్వికల్ప సమాజ నిష్ఠుడను సహజ రాజయోగ సిద్ధుడను నేను సహజమైనటువంటి అచల స్వభావం కలిగిన వాడిని ఈ లక్షణాలతో జాగ్రత్తగా ఉండాలి దేహం దానంతటది రాలి పడిపోయేంత వరకు ఊరగా